రి హే యాభై ఆరవ అంకం చూడండి సాధారణ ప్రాయశ్చిత్సే సర్వ పాప దూరి హోవే హై అసాధారణ ప్రాయచిస్తము సాధారణ ప్రాయశ్చిత్తము అని రెండు ప్రకారాలుగా ప్రాయశ్చిత్త కర్మను విభజన చేసి చెప్పారు సాధారణ ప్రాయశ్చిత్తం చేత సకల పాపాలు దూరం అవుతాయి కానీ మధ్యస్థి ఒక ఆయన్ని శంక చేస్తున్నాడు ఏమనంటే యపి గంగా స్నానసే అది లేకేజో సాధారణ ప్రాయశ్చిత్తకహే స్వామిజీ మీరు సాధారణ ప్రాయశ్చిత్తంలో గంగా స్నానాదులు ఇవన్నీ కూడా చెప్పారు వాటి చేత సకల పాపాలు నివృత్తి అవుతాయి అని చెప్పారు అయితే ఈ గంగా స్నానాదులను మీరు సాధారణ ప్రాయశ్చిత్తంలో గణన చేస్తున్నారు సో కేవల ప్రాయశ్చిత్త రూపని ఈ గంగా స్నానము విష్ణు సహస్రనామ పారాయణము గజేంద్ర మోక్ష పారాయణము ఇవన్నీ మీరు ఏవైతే సాధారణ ప్రాయశ్చిత్తాలుగా చెప్పారో అవి కేవల సాధారణ ప్రాయశ్చిత్తములు కావు అంటే ఏమన్నట్టు చెప్తున్నాడు కింద కామ్య రూపం ఆరు ప్రాయశ్చిత రూపే కేవల ప్రాయశ్చిత రూపములు కావు కామ్య రూపములు కూడా ఉన్నాయవి ఏవి గంగా స్నానాదులు ఎందుకనంటే ఈ గంగా స్నానాదులు కేవల ప్రాయశ్చిత కర్మలు కావు అవి మరొక ప్రయోజనాన్ని కూడా తెచ్చి పెడతాయి ఏమిటి అవి కామ్య కర్మల్లో కూడా గననవుతాయి కామల చేత కూడా గంగా స్నానాదులు చేస్తారు ప్రయశ్చిత్తమే అని మీరు ఎలా చెప్తున్నారు ప్రయచిత్తములు కూడా ఉన్నాయి కానీ కేవలం ప్రాయశ్చిత్తములు కావు మరే కామ్య కర్మల్లో కూడా అవి గణనవుతాయి మధ్యస్థి అని ఇంకా చెప్తున్నాడు గంగా సే ఉత్తమ లో ప్రాప్తి శాస్త్రమే కహియే ఎవరైతే గంగా స్నానం చేస్తారో అతడు ఉత్తమ లోకాన్ని పొందుతాడు సే అట్లే ఈశ్వర నామకే ఉచ్చారణ సే బి ఉత్తమ లోకే ప్రాప్తి కహియే శాస్త్రంలో ఈశ్వర నామోచ్చారణ చేత కూడా ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పింది మరి ఇవేమి కామ్య కర్మల్లో గరణవుతాయా లేదా ఉత్తమ లోకాల యొక్క ప్రాప్తి కలుగుతున్నది అని అంటే ఇది కామ్య కర్మ కూడా ఉంది కామ్య రూపే మరి పాపకే నాశక హే కామ్య రూపం కూడా ఉన్నది మరి పాప నాశక ప్రాయశ్చిత్తం కూడా ఉంది ఈ గంగా స్నానాది కర్మలు యాతే ప్రాయశ్చిత్త రూపే అందుకని ఇవి ప్రాయశ్చిత్త రూపములు కూడా ఉన్నాయి జైసే ఈ విధంగా అశ్వం మీద బ్రహ్మహత్యాధిక పాపక నాశక హే ఆరు స్వర్గకి ప్రాప్తి రూపు ఫలక హేతు ఉదాహరణ ఇస్తున్నాడు ఈ గంగా స్నానాది కర్మలు ప్రాయశ్చిత్తములు అని సాధారణ ప్రాయశ్చిత్తములు మీరు గణన చేశారు కానీ కేవల ప్రాయశ్చిత్త కర్మ కాదు మరేమనగా కామ్య రూపములు కూడా ఉన్నాయి అని చెప్తూ దృష్టాంతం ఇచ్చాడు ఇక్కడ మనం ంత పూర్వం చెప్పుకున్నాం శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపిన తర్వాత బ్రహ్మహత్య నివృత్తి కోసం అశ్వమేధ యాగం చేశాడు అయితే ఆ అశ్వమేధ యాగము కేవలం ప్రాశ్చితమే కాకుండా కామ్య కూడా ఉంది ఏమిటి స్వర్గఫల ప్రాప్తికి హేతు కూడా ఉంది అశ్వమేధ యాగం నూరు అశ్వమేధ యాగాలు చేసినట్లయితే ఇంద్ర పదవి ప్రాప్తమైతది అని కూడా చెప్పింది స్వర్గ ప్రాప్తికి కూడా హేతు మరియు బ్రహ్మహత్యాది పాపనాశక రూప ప్రాయశ్చిత్త రూప కర్మగా కూడా శాస్త్రంలో విధానం చేయబడింది దీనికి అశ్వమేధ యాగం నాకు అట్లే గంగా స్నానాదులు కూడా ప్రాయశ్చిత్తము కూడా వాటి ద్వారా అవుతుంది మరియు కామన కూడా పూర్తి అవుతుంది అంతే కామ్య కర్మ ఉన్నది ప్రాయశ్చిత్త కర్మ కూడా ఉన్నది కేవలం ప్రాయశ్చిత్తము కాదు అని దృష్టాంతంగా అశ్వమేధ యాగాన్ని ఇచ్చాడు దైసే అదే విధంగా గంగా స్నానాధిక అదే విధంగా గంగా స్నానాదులు ఉన్నాయి కేవల ప్రాయ్చిత్త కేవల ప్రాయశ్చిత్తములుగా కామ్య రూపములు కూడా ఉన్నాయి యాతే గంగా స్నానాది కనైతే ఉత్తమ లోకే ప్రాప్తి ఉవేహే మరి ఏమిటి ఆ కామ్య రూపము అంటే కామనా పూర్తి ఎట్లవుతుంది గంగా స్నానాదుల చేత అంటే ఉత్తమ లోక ప్రాప్తి ద్వారా కామనా పూర్తి అవుతుంది కాబట్టి కామ్య రూపములు ఉన్నాయి ప్రాయచిత్తములు కూడా ఉన్నాయి అయితే గ స్నాల చేత ప్రాప్తమయ్యేటువంటి ఉత్తమ లోక ప్రాప్తి అనేటువంటి కామనా సిద్ధి ఏదైతే ఉందో సో ముముక్షుకు వంచిత హై నే అది ముముక్షుకైతే ఇష్టం లేదు ముముక్షు అంటే ఎవరికంటారు మోక్తు ఇచ్చా ముముక్ష తి అస్తి సహా ముక్షు మోక్షమును పొందాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది ముముక్ష అంటారు ఆ ముముక్ష ఎవరికైతే ఉందో వాడు ముముక్షువు అంటాడు మరి ముముక్షువుకు మోక్షాన్ని పొందే కోరిక ఉంటుంది కానీ ఉత్తమ లోకాలను పొందాలి కోరిక ఉంటుందా ఉండదు కదా అలాంటప్పుడు ముముక్షువుకు మీరు ప్రాచ్యకర్మల విధానం చేస్తూ గంగా స్నానాదులు మీరు చెప్పారే అవి ముముక్షువుకు అవసరం లేదు తథాపి అని ఇప్పుడు పూర్వమీమాంసకుడైనటువంటి ఏక భౌవికవాది చెప్తూ ఉన్నాడు అట్లైనప్పటికీ కూడా కామ్య రూపంలో ఉన్నాయి ప్రాయ్చిత్త రూపంలో ఉన్నాయి అయినా కాని మేము ప్రాయ్చిత్తంలో గణన చేసాం ఎందుకనంటే జాకు ఉత్తమ లోకీ వా తాకుతో గంగా స్నాధిక పాపనాశ కరకే ఉత్తమ లో ప్రాప్తి కరే హై ఎవడికైతే ఉత్తమ లోకాల యొక్క ప్రాప్తి కావాలనేటువంటి ఇచ్చ ఉంటుందో వాడు గంగా స్నానాదులు చేసినట్లయితే మనకి పాప నాశనం ద్వారా ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది కాని జాకు లోకకి కామన్నా నహి హే ఎవరైతే మునుక్స ఉన్నాడనుకోండి ఇతనికి లోకలోకాంతర లొక ప్రాప్తి యొక్క ఇచ్చ లేదు అటువంటి వాడు గంగా స్నానం చేస్తే ఏమైతుంది అంటే తాకే కేవల పాప హికే నాశకానికి ఉత్తమ లోక ప్రాప్తి లేదు కాబట్టి వానికి కేవల పాపనాశము కొరకే ఆ గంగా స్నానము ఉపయోగపడుతుంది ఉత్తమ లోక ప్రాప్తికి హేతువు కాదు ముముక్షకు ఎందుకంటే అతనికి ఉత్తమ లోక ప్రాప్తి యొక్క ఇచ్చయే లేదు అలాంటప్పుడు అతనికి గంగా స్నానం చేత ఉత్తమ లోక ప్రాప్తి కలగదు కేవల పాపనాశకము మాత్రము ఉంటుంది అయితే కామనా సహిత అనుష్ఠానికియే కామ్యరూప ప్రాయశ్చిత్త హే కామనా సహితంగా చేస్తే అది కామ్య రూపము మరియు ప్రాయశ్చిత రూపం కూడా ఉంటుంది లోక కామనాశే విన అనుష్ఠానికియే కేవల ప్రాయచిత్త రూపే ఇక ఉత్తమ లోక యొక్క కాన లేకుండా ఒకవేళ గంగా స్నానాది కర్మలు చేసినట్లయితే అతనికి ఉత్తమ లోక ప్రాప్తి రూప కామ్య ఫలమేమి ఉండదు కేవల ప్రాయశ్చిత్తం ఉంటుంది అందుకని మేము ముముక్ష కోసం ప్రాయశ్చిత కర్మ సాధారణ ప్రాయశ్చిత్తాల్లో గంగా స్నానాదులు చెప్పాము ఏ విధంగా చేసే వేదాంత మతమే సంపూర్ణ కర్మ సకామ పురుషుకు సంసారకే హేతుహే ఈ విధంగా వేదాంత సిద్ధాంత మతాన్ని అనువాదం చేస్తూ పూర్వపక్షి హీమాంసుడే చెప్తూ ఉన్నాడు వేదాంత సిద్ధాంతంలో ఏ విధంగా స్వీకరించబడింది అంటే సకల కర్మలు కూడా సకామ పురుషునికి సంసారానికి హేతులు ఉంటాయి ఆరు నిష్కామకు అంతఃకరణకి శుద్ధీకరికే మోక్షకే హేతు ఇంతకు పూర్వము పూర్వపక్షి విహిత కర్మలు చెప్పేటప్పుడు నిత్య నైమితిక కర్మలు చెప్పేటప్పుడు ఏమన్నాడు ఇవి చేస్తే పాపం లేదు పుణ్యం లేదు ఫలం లేదు చేస్తే ఫలం లేదు కానీ చేయాలని శాస్త్రం విధానం చేసింది చేయకుంటే ప్రత్యవయ దోషం వస్తుంది పాపం వస్తుంది చేయకపోతే పాపం వస్తుంది కానీ చేస్తే పుణ్యం లేదు పాపం లేదు అంటే నిత్యనైమితిక కర్మలకు చేస్తే ఫలమేమీ లేదు అన్నాడు కానీ వేదాంత సిద్ధాంతంలో అట్లా స్వీకరించబడలేదు ఏవైనా కర్మలు ఉండుగాక నిత్య కర్మలు ఉండొచ్చు నైమిత కర్మలు ఉండొచ్చు కామ్యకర్మలు ఉండొచ్చు ప్రాయశ్చిత కర్మలు ఉండొచ్చు ఏదైనా ఉండుగాక సకామము చేత చేసినట్లయితే అతనికి కామనా పూర్తి అవుతుంది ఆ కామనలు దేనికి సంబంధించింది ఉంటాయి కోరిక దేనికి సంబంధించింది ఉంటుంది ఈ లోక సంబంధించిందైనా ఉంటుంది పరలోక సంబంధించిందైనా ఉంటుంది కొందరికి ఇహలోక భోగాల పట్ల ఆసక్తి ఉంటుంది ధనము ధాన్యము భూమి పుట్ర పుత్ర కలత్ర ఇవన్నీ కావాలి అని కోరిక ఉంటుంది అటువంటి వారికి ఈ లోక సంబంధమైనటువంటి భోగాల కోసం శాస్త్రము విధానం చేసింది వాయురు వైఖే పిష్టా దేవత యాగము మరియు పుత్ర యాగం పుత్రులు కావాలన్న వారికి అదేవిధంగా దద్యా జుహోతి ఇంద్రియ కామ ఇంద్రియాలు పటిష్ఠితంగా ఉండాలని అంటే హవనం చేయాలి ఈ విధంగా వారి వారి కోరికలను బట్టి ఆయా కర్మలు విధానం చేసింది ఆ కర్మలు శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా అనుష్ఠించినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి భోగాల ప్రాప్తి అవుతుంది ఎవరికైతే స్వర్గాది లోకాల యొక్క ఇచ్చ ఉన్నదో అటువంటి వాడు ఈ లోక సంబంధమైనటువంటి కర్మలను వదిలేసి స్వర్గాది లోకాలలో ఉన్నటువంటి భోగాలు విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భోగాలు అవి కావాలి అనేటువంటి కోరిక గలవాడు ఉత్తమ లోకాల కోసము సోమేన ఏజేత స్వర్గ కామ దర్శపూర్ణ మాసాభ్యాం యజేత స్వర్గకామహ అని ఈ విధంగా చెప్పింది ఆ కర్మలు చేసి ఉత్తమ లోకాలకు పోతాడు అంటే సకామ పురుషునికి ఉత్తమ లోకాల ప్రాప్తి కానీ యహలోక సంబంధమైనటువంటి భోగాల ప్రాప్తి కాని అవుతుంది మొత్తం మీద ఉత్తమలోక స్వర్గాది లోకాల భోగాలు కాని ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు కానీ ఇవి సంసారానికి హేతులు ఉంటాయి ఎందుకంటే ఏతం భుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తం విశ్వతి ఆ బ్రహ్మభూర్ణ లోకా పునరావర్తిను అర్జున తదిత ఇహ కర్మచితో లోక క్షీయతే ముత్రపుణ్య చితో లోక అవి క్షీయతే అని అంటూ చాందోగ్య శృతి ఈ విధంగా పుణ్యము ఉన్నంత వరకే ఆయా లోకాల యొక్క భోగాలు అనుభవిస్తాడు పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ పునరావృత్తి రూపమైనటువంటి సంసారమే ప్రాప్తమవుతుంది అందువల్ల సకామ పురుషునికి ఏ కర్మ ఉండవచ్చు నిత్య నైమిత్తిక ఏదైనా ఉండవచ్చు కామలతో చేసినట్లయితే సంసారానికి ఏతువులు అవుతాయి మరి ఏ కర్మ కూడా నిష్కామంగా చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షానికి హేతువులు అవుతాయి అని ఈ విధంగా వేదాంత సిద్ధాంతంలో చెప్పబడింది తైసే ఏకి హి గంగా స్నాన్ తా ఈశ్వరకా నామోచ్చారణ సకాముకుతో కామ్య రూపు ప్రాయచ్చిత హే ఆరు నిష్కాముకు కేవల ప్రాయచ్చిత రూపే అట్లే మేము కూడా చెప్తున్నాం ఇక్కడ గంగా స్నానాదులు కానీ ఈశ్వర నామోచ్చారణ గాని ఇవి సకామ పురుషునికి కామ్య రూపములు ఉంటాయి మరియు పాపనాశక రూప ప్రాయశ్చిత్తములు కూడా ఉంటాయి సకామ పురుషునికి రెండు విధాలుగా ఉపకరిస్తాయి ఎవడైతే నిష్కామంగా చేస్తాడో వానికి కేవలం పాపనాశక ప్రాయ్చిత్త రూపంగానే ఉపకరిస్తాయి కామ్య రూపములుగా ఉపకరించవు ఎవరికి నిష్కామ పురుషునికి యాతే ముముక్షు సాధారణ ప్రాయశ్చిత్తు కరే అందుకని ముముక్షు అయినటువంటి వానికి లోక లోకాంతరాల యొక్క ఇచ్చ ఉండదు కేవలం మోక్ష ఇచ్చ ఉంటుంది అతడు లోక ప్రాప్తి కోసం కాకుండా సకామం కాకుండా నిష్కామంగా చేసినట్లయితే పాపనాశం ద్వారా అంతఃకరణ శుద్ధికి హేతువులవుతాయి మోక్షానికి హేతువులవుతాయి ప్రయచ్చిత్త కర్మలు అందుకని మేము స్నానాదులను ప్రయచ్చిత్త రూపములుగా చెప్పాము అని ఏకభౌవికవాది పూర్వమి మాసకుడు ఈ విధంగా చెప్తూ ఇసు జన్మాంతరకే సంపూర్ణ పాపక జ్ఞాన వినాయి నాశే అందువల్ల జన్మాంతరాల్లో చేసినటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో అజ్ఞాత పాపాలు అవి సాధారణ ప్రాయచితం చేత నాశనం జ్ఞానం లేకుండానే నాశనం వేదాంతంలో ఏం చెప్తారు ప్రారంభతో నశేత్ తత్వజ్ఞాన సంచితం ఆగా విధం ప్రోక్తం అని అంటూ వ్యవస్థ చేసింది వేదాంత శాస్త్రం సంచిత కర్మలన్నీ కూడా జ్ఞానం చేతనాశనం అవుతాయి ప్రారంభ కర్మలు భోగం చేతనాశనం అవుతాయి ఇక ఇప్పుడు క్రియమాణ కర్మలు ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి అంటవు జ్ఞానికి లేదా అతన్ని ప్రేమించేటువంటి వారికి అతని ఆగామి కర్మల్లో క్రియమాన కర్మల్లో పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి వారికి పోతాయి అతన్ని ద్వేషించేటువంటి వారికి అతని యొక్క పాప కర్మలు పోతాయి అని ఈ విధంగా కర్మ వ్యవస్థ వేదాంత శాస్త్రంలో చెప్పారు అయితే సంచిత కర్మలు జ్ఞానం చేత నాశనం అవుతాయి సిద్ధాంతంలో వేదాంతంలో ఏదైతే చెప్పబడిందో అది యుక్తం కాదు జ్ఞానంతోనే సంచిత కర్మలు నాశనం కావు జ్ఞానం యొక్క అవసరం లేదు మరే మనగా ప్రాయశ్చిత కర్మలు చేసుకున్నట్లయితే సంచిత కర్మలన్నీ నాశనం అవుతాయి అని చెప్తూ తైసే యాభై ఏడవ అంకం ముముక్ష జన్మాంతరకే కామ్య కర్మ భి వంధ్యాకే సమాన హే ఫలికే హేతు నే అయితే సంచిత కర్మలు ప్రాయశ్చితం చేత నాశనం అవుతాయి అని మీరు చెప్తూ వస్తున్నారు కదా ఒక ఆయన అడుగుతాడు ఏమయ్యా ముముక్షు జన్మాంతరాల్లో అంటే పూర్వ జన్మల్లో కర్మలు కూడా చేసి ఉంటాడు కదా మరి కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నం చేత ఎట్లా నష్టమవుతాయి నా భక్తం కర్మ కల్ప కోటి శతైరపి భక్తవ్యం కృత కర్మ శుభాశుభం అని కూర్మ పురాణం చెప్తుంది చేసినటువంటి కర్మ అది ఎన్ని జన్మలకైనా కల్ప కోటి శతైరపి అని చెప్పింది ఎన్ని కోట్ల కల్పాలకైనా గాని చేసిన కర్మ కర్తను వదిలిపెట్టదు మరే మనగా అది ఫలాన్ని ఇచ్చి తీరుతుంది అభోక్తం కర్మ నా క్షీయతే అనుభవించకుండా కర్మ అది నష్టం కాదు అనుభవించే తీరాలి అది ఫలాన్ని ఇచ్చే తీరుతుంది పుణ్యము గాని పాపము గాని ఏ విధంగా ఒక ఆవుల మందలో అనేక ఆవులు ఉన్నాయి వందల ఆవులు ఉన్నాయి అందులో ఒక లేగ చూడ తప్పిపోయింది అంటే తన తల్లి నుండి అది వేరు చేయబడింది బిచడి గయ అంటాడు కదా కాటగలిసింది అయితే ఆ లేగ దూడ ఆ గోవత్సము తన తల్లిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ అన్ని వందల ఆవుల్లోనైనా కాని అది తిరిగి తిరిగి తిరిగి తన తల్లిని వెతికి వెతికి చివరికి పట్టుకుంటుంది తన తల్లిని చేరుతుంది అట్లా గోవత్స న్యాయం చేత ఏ పురుషుడైనా గాని ఈ జీవుడు పుణ్యం గాని పాపము కాని కామనారూపం చేత చేసినట్లయితే ఆ కర్మ ఎన్ని కోట్ల జన్మలకైనా ఎన్ని కల్పాలకైనా కానీ అతన్ని వెతుకుంటూ వెతుకుంటూ వెతుకుంటూ వచ్చి మళ్ళీ ఆ కర్తను చేరి ఆ కర్తకు దాని యొక్క ఫలాన్ని ఇచ్చి తీరి అది చరితార్థం అయిపోతుంది ఉపక్షీణం అయిపోతుంది భోగం ఇవ్వకుండా నాశనము కాదు అని ఈ విధంగా శాస్త్రం చెప్పింది అందువల్ల కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా నష్టం వద్దాయి అవి నష్టం కాదు కదా అని అంటే లేదు లేదు అని అంటూ పూర్వమీమాస కూడా సమాధానం చెప్తూ ఏమంటాడంటే జన్మాంతరాల్లో చేసినటువంటి కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి వంధ్యకే సమానే అవి గుర్రాలతో సమానం అంటాడు పిల్లలు లేని గుర్రాలతో సమానం అంటారు నిష్ఫలములు అవి ఫలాన్ని ఇవ్వకుండానే నశనమైపోతాయి అంటాడు ఫలికే హేతు నయి కా జ కర్మకే అనుష్ఠాన కాల విషయ పురుషుకి ఇచ్చా ఫలిక హేతు వేదాంత మతమే అంగీకారీహ్ ఏ విధంగా వేదాంత మతంలో కర్మానుష్ఠాన కాలం నందు పురుషుని యొక్క ఇచ్ఛ మీద ఆ చేయబడేటువంటి కర్మ నిర్భరమై ఉంటుంది ఏ విధంగా ఆ కర్మ యొక్క అనుష్ఠాన కాలంలో సంకల్పం చేయాలి కదా సంకల్పం చేయకుండా కర్మ చేయబడదు ఆ సంకల్పంలో అతడు కోరిక చేత సంకల్పం చేస్తుండ కోరిక లేకుండా కేవలం మోక్షం కావాలని సంకల్పం చేస్తుండ దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ కర్మ ఒకవేళ ఆ కర్మను ఇచ్చా చేత కామనా చేత చేసినట్లయితే అతనికి లోక అంటే ఆ కామన అనుసరించి ఏ విధంగా కామన చేశాడో ఆ కామన పూర్తికి ఉపయోగపడుతుంది అది కామనా చేత చేసినటువంటి వానికి కామ్య కర్మగా పరిగణింపబడుతుంది కాని అదే కర్మను కామనా లేకుండా గనక చేసినట్లయితే అంటే నిష్కామంగా గనక ఫలాభిసందరహితంగా ఫలాపేక్ష లేకుండా గనక ఆ కర్మ చేసినట్లయితే అతనికి కేవలం అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షానికి హేతు అవుతుంది అని వేదాంత సిద్ధాంతంలో స్వీకరించబడింది ఇచ్చా సహిత అనుష్ఠానకీయ కర్మ స్వర్గాది ఫలికే హేతుహే ఆరు నిష్కామ అనుష్ఠానికీయ స్వర్గాది ఫలికే హేతు నహి ఏ వేదాంతక సిద్ధాంతే ఇచ్చే చేత చేసినట్లయితే స్వర్గాది లోకాల ప్రాప్తి కోసము అది హేతు అవుతుంది నిష్కామంగా చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షానికి హేతు అవుతుంది లోకాలకు హేతువు కాదు అని వేదాంత సిద్ధాంతంలో ఏ విధంగా స్వీకరించబడిందో అట్లే తైసే అదే విధంగా అంటే టిఫోన్లో చెప్పాడు తైసే అంటే ఏమన్నట్టు कही हमारे ऐक भविकवादी के सिद्धांत में यह विधा वेदात सिद्धांत में सकम पुषुन की आ कर्म स्वर्गा भोग हेतु निष्काम अंतर शुद्धि द्वारा मोक्षा की हेतु वेदात मतलब स्वीको अदे विधा मा ऐक भविकवादि मतलब कर्म की सिद्धि से अन भी पुष की इच्छा फल का हेतु కర్మ అనుష్ఠాన కాలం నందు సంకల్పం చేసేటప్పుడు సకామంగా చేస్తే అది ఉత్తమ లోక ప్రాప్తి హేత అవుతుంది అని వేదాంత సిద్ధాంతంలో చెప్పబడింది కానీ మేమంటున్నాము సో పురుషుకి ఇచ్చా జిస్ కాలమే పురుషు ముముక్సు హువా తబు దూరి హోయిగా ఆ కర్మ చేసినటువంటి కర్త పురుషుడు ఎవరైతే ఉన్నాడో కర్మ చేసిన తర్వాత కొంతకాలానికి అతనికి ఒకవేళ మోక్ష చేర్చగలిగినట్లయితే అప్పుడు ఆ కామ్యకర్మ నివృత్తి అవుతుంది అంటే ఫలాన్ని ఇవ్వకుండా అది పోతుంది మోక్షానికి హేతు అవుతుంది అది స్వర్గాది లోకాలకు హేతు కాదు లేకపోతే జన్మాంతరకే కామ్యకర్మ బి ఫలికే హేతు నహి అందుకని జన్మాంతర కామ్యకర్మలు కూడా ఫలహేతువులు కావు వంధ్యాశుదే అది నిష్ఫలమైపోతాయి జైసే కిసి పురుషునే ధనికీ ప్రాప్తికి ఇచ్చాతే ధని పురుషుక ఆరాధన కియా హోవే ధనికే ఆరాధన బిజో కి ఇచ్చా దూరి హో జావేతో ధనికి ప్రాప్తి రూప ఫలు హోవే నయి ఒకనొక పురుషుడు ధనం కావాలి అనే అపేక్ష చేత ఓ ధనవంతుని దగ్గరకు పోయి చాలా స్థుతి చేశాడు నువ్వు ఇంద్రునివి చంద్రునివి అట్లా ఇట్లా నాకు ధనం కావాలి అని ఏదో అంత అతను స్థుతి చేశాడు ధనం యొక్క అపేక్ష చేత ఇక స్థుతి మనిషికి పొగిడింపు బట్టకు జాడింపు కూరకు తాలింపు అన్నట్టు కూరకు తాలింపు చేస్తే మంచి రుచికరంగా అవుతుంది బట్టను ఉతికేటప్పుడు బాగా జాడిస్తే మైలగోతుంది మనిషికి పొగిడినట్లయితే వాడు ఉబ్బిపోయి మన యొక్క కామనా పూర్తికి వాడు దోహదపడతాడు కాబట్టి ఆ ధన ప్రాప్తి ఈ ధన ఇచ్చ కలిగినటువంటి వ్యక్తి ధనవంతుణ్ణి స్థుతి చేశాడు ఇక చేసినప్పుడు ఇక తప్పది కదా ఎంతో కొంత ధనము ఇస్తాడు కాబట్టి ఈ ధనాపేక్ష గలవానికి ధన ప్రాప్తి అవుతుంది కానీ అతను స్థుతి చేసిన తర్వాత అతను మనుషులు అనిపించింది ఓ నాకు ధన అవసరం లేదు నేను ఏ కార్యసిద్ధి కోసమైతే ధనాపేక్ష చేత ఈ ధనవంతుణ్ణి చేరానో ఆ కార్యము వేరే ఉపాయం చేత సిద్ధిస్తుంది ధనం యొక్క అవసరమేమి నాక అని ఇట్లా మనుషులు అనిపించింది అనుకో అప్పుడు ధనాన్ని కోరడు ధనాన్ని కోరకపోతే ధన ప్రాప్తి అవుతుందా ఆ ధనవంతుడు ధనాన్ని ఇస్తాడా అతనికి ఇవడు అతడు అపేక్షనే చేస్తా లేడు ఎందుకు ఇస్తాడు అతడు కోరికతో పోయాడు అతను స్థుతి చేశాడు ఆరాధించాడు పువిడాడు కానీ తర్వాతనే వెంటనే అతనికి ఆ ధనం యొక్క కోరిక నివృత్తి అయిపోయి నాకు ధనం యొక్క అపేక్ష లేదు నేను ఏ కార్యశుద్ధి కోసం అయితే మీ దగ్గరకు వచ్చానో ఆ కార్యశుద్ధి వేరే ఉపాయం చేత అవుతుంది కాబట్టి నాకు ధనం యొక్క అపేక్ష లేదని చెప్పిన తర్వాత ధనవంతుడు ఇతనికి ధనం ఇస్తాడా ఇవ్వడు అతను కోరినే లేదు కోరతలేడు కోరి వచ్చినాడు కోరిండు కూడా కాని ఇప్పుడు అతని మనసు మారింది ఇప్పుడు అతనికి ధన అపేక్ష లేదు ఇచ్చలేదు మరి ఎందుకు ఇస్తాడు అతడు తైసే అదే విధంగా జన్మాంతరికే కామ్య కర్మ కాభి ముముక్షకు ఇచ్చాకే అభావతే ఫలం ఓవెన అయితే కర్మ చేసేటప్పుడు కానీ ఇప్పుడు అతనికి ఆ కోరిక లేదు జన్మాంతరాల్లో కామనాక్ష్యత చేశాడు ఇప్పుడు అతనికి కోరిక లేదు అరే జన్మాంతరాల్లో చేసినటువంటి కామ్యకర్మ ఇప్పుడు ఫలం ఇస్తుందా అతనికి కోరికనే లేదు అందుకని అది ఫలహేతువు కాదు అని చెప్పి ఆ కామ్యకర్మ అది నిష్ఫలమైపోతుంది వంద్య స్త్రీలాగా అని ఈ విధంగా ఏకభవికవాది చెప్తూ నడిసరి తీసే కేవల కర్మసే మోక్ష ఓవే హే అందుకని మిమాశకుడు ఏమంటున్నాడు ఏకభౌకవాది కేవల కర్మ చేత మోక్షం కలుగుతుంది జ్ఞానం యొక్క అపేక్ష లేదు అందుకని ఈ సత్యబంధం యొక్క నివృత్తి జ్ఞానం చేత అవుతుంది అని మీరు ఆశించవద్దు అని చెప్తూ ఉన్నాడు జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలు ప్రయత్నం చేత దూరం అవుతాయి కామ్య కర్మలు ఇతనికి ఇచ్చలేదు కాబట్టి అవి నిష్కలం అవుతాయి వంద్య లాగా ఇక నిత్య నియమిత్య కర్మలు ఉన్నాయో ఈ ఆగామి పాపము రాకుండా నిరోధించడానికి శాస్త్రం విధానం చేసింది అవి చేస్తూ పోవాలి అంతే ఇక ప్రారబ్ధ కర్మ అది భోగం చేత నష్టమైపోతుంది ఇప్పుడు అతనికి పునర్జన్మకు కావలసినటువంటి కర్మలు ఏమున్నాయి చెప్పండి జన్మ ఎందుకు వస్తుంది కర్మ చేత వస్తుంది కర్మన జాయితే జంతువు కర్మచేత జీవుడు జన్మానికి వస్తున్నాడు మరి ఇప్పుడు కర్మలే లేకుండా పోయినాయి అలాంటప్పుడు ఇక పునర్జన్మకు హేతు అయినటువంటి ద్వారా తనకి జన్మరాహిత్య రూపం మోక్షం సిద్ధిస్తుంది జ్ఞానం లేకుండానే కేవల కర్మచేతనే అని ఏకభావికవాది తన అభిప్రాయాన్ని చెప్పి కర్మచేతనే మోక్షం కలుగుతుంది అనే విషయాన్ని సమర్థిస్తూ వర్తమాన జన్మ విషయ కామ్య ఎవరు నిషిద్ధ కియని చూడు ఈ వర్తమాన జన్మ లోపల కామ్యకర్మలు చేయటం లేదు నిషిద్ధ కర్మలు చేయుటలేదు ఎందుకనంటే కామ్యకర్మలు చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి నిషిద్ధ కర్మలు చేస్తే నీసలోక ప్రాప్తి కలుగుతుంది కానీ చేస్తలేడు అందు ఊర్ధ్వ అధోలోకాల యొక్క ప్రాప్తి కలగదు ఇతనికి జాతే ఊర్ధ్వలోక అధోలోకకు జావే నహి అతడు చేయటం లేదు కాబట్టి ఉత్తమ లోక ప్రాప్తి కాని అధోలోక ప్రాప్తి కానీ అతనికి కలగదు ఇక జన్మాంతరకే ప్రారంధుజో నిషిద్ధ ఆరు కామ్యం తినక భోగిసే నాశే జన్మాంతరాల్లో చేసినటువంటి పుణ్య పాపాలలో నుంచి ఈ జన్మకు సరిపడు ప్రారంధం భోగాన్ని ఆరంభించి ఏ కర్మ ఉన్నదో ప్రారంధ కర్మ అది భోగం చేత నష్టమైతుంది ప్రారంభ కర్మ భోగం చేత నష్టమైతుంది ఈ వర్తమాన జన్మల్లో పునర్జన్మకు హేతువులైనటువంటి కామ్య కర్మలు చేయటం లేదు నిషిద్ధ కర్మలు చేయట లేదు ఇక నిత్య ఆరు నైమిత్తికే నహి కరణయితే జో పాప హోవే సో తినకే కరణయితే ముసుకు హోవే నహి నిత్య నైమిత్క కర్మలు చేయకపోతే ప్రత్యవాయ దోషం వస్తదని చెప్పారే శాస్త్రంలో అంటే పాపం వస్తుంది అని చెప్పారు ఆ పాప నివృత్తి కోసం ఆ పాపాన్ని నిరోధించట కోసం నిత్య నైమిత్క కర్మలు శాస్త్రం చెప్పిన ప్రకారంగా అతడు చేస్తు వెళ్ళాలి అంటే ఏ గ్రహణ శ్రాద్ధ ఇత్యాది నిమిత్తాలు వచ్చినప్పుడు ఆ నైమితిక కర్మలు చేయాలి ఇక ప్రతిరోజు నిత్యకర్మలు చేయాలి ఆహరహ సంధ్యాము పాసీత అగ్నిహోత్రం జుహ్యాత అని చెప్పిన ప్రకారంగా ప్రతి నిత్యము నిత్య కర్మలు చేస్తూ ఉండాలి ఇవి ఇప్పుడు అవి చేయకపోతే కలిగేటువంటి ప్రత్యవయ రూప పాపం ఏదైతే ఉందో దాన్ని నిరోధించగలుగుతాడు ఇక చెప్పండి అతనికి పునర్జన్మకు కావలసినటువంటి కర్మలు ఎక్కడున్నాయి అని అంటూ వ్యవస్థ చేస్తున్నాడు ఆవరు జన్మాంతరికే సంచితు జో నిషిద్ధే తినక సాధారణ ప్రాశ్చిత సేనాశవే ఇక జన్మాంతరాల్లో చేసినటువంటి కర్మల నుంచి ఈ జన్మకు సరిపడు ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అది భోగం చేత నష్టమైతుంది కానీ జన్మాంతరాల్లో చేసిన సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో సంచిత కర్మలు నిషిద్ధ కర్మలు ఏవైతే పాప కర్మలు ఉన్నాయో అవి సాధారణ ప్రాయచితం చేత నాశనం అవుతాయి ఆ సంచిత కర్మల్లో కామ్య కర్మలు కూడా ఉంటాయి కదా మరి వాటి సంగతి ఏంటి అంటే జన్మాంతరకా సంచిత కామ్యకర్మ ముఖ్య ఇచ్చాకే అభావత్వ ఫలు దేవేని అయితే జన్మాంతరాల్లో చేసినటువంటి సంచిత కర్మలలో ఏదో కామ్య కర్మలు ఆ కర్మలు ఇంత పూర్వం మనం చెప్పుకున్న ప్రకారంగా వంద్యాస్త్రీ వల్ల అది నిష్ఫలం అవుతాయి ఎందుకు ఇతడు అప్పుడు చేసినప్పుడు కామనతో చేశాడు కానీ ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఇతనికి కామన లేకుండా పోయింది ఇచ్చా అభావం అయిపోయింది ఎప్పుడైతే ఇచ్చా అభావం అయిపోయిందో ఆ కామ్య కర్మలు నష్టమైపోతాయి ఫలాన్ని పోర్వం మనం ధనవంతుని దగ్గరికి వెళ్ళినటువంటి పురుషుని యొక్క కోరిక ఎప్పుడైతే లేకుండా పోయిందో అప్పుడు ఆ ధనప్రాప్తి కాదు అట్లే ఇచ్చాకే అభావ్ తే ఫలి దేవే నయి యాతే ముముక్షు నిత్య నైమిత్ అవరు సాధారణ ప్రాయశ్చిత్త రూపకర్మ కరే అందుకని ముముక్షు ఏం చేయాలి ఇప్పుడు అంటే నిత్య నైమిత్క కర్మలు చేస్తూ ఉండాలి జన్మాంతరాలు చేసినటువంటి నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి నివృత్తి కోసం సాధారణ ప్రాయశ్చిత్త రూపకర్మలు చేస్తూ ఉండాలి ఇక వర్తమాన జన్మక జ్ఞాత నిషిద్ధ కర్మ హోవేత్తో అసాధారణ ప్రాయశ్చత కరే ఇక ఈ వర్తమాన జన్మలో చేసినటువంటి జ్ఞాత నిషిద్ధ కర్మలు ఉంటాయి కదా అంటే తెలిసి చేసినటువంటి పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి నివృత్తి కోసం అసాధారణ ప్రాయ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే అతనికి కర్మ మోక్షం కలుగుతుంది జ్ఞానం యొక్క అపేక్ష లేదు అథవా అంటూ మళ్ళీ చెప్తాడు ఎనభై ఐదో తిప్పన చూడండి సాధారణ ప్రాయశ్చిత్ అవ్వరు అసాధారణ ప్రాయశ్చిత్తకే కరణీ విషత్తు శ్రమ దిక్కే ఈ సాధారణ ప్రాయశ్చిత్తాలు గాని అసాధారణ ప్రాయశ్చిత్తాలు గాని ఇవి చెయ్యాలంటే కర్మ చేయాలంటే అది క్లేశయుక్తమే కదా సామగ్రులను సమకూర్చుకోవాలి ఆ యజ్ఞం కూర్చోవాలి ఆహుతులు ఇస్తున్నప్పుడు ఆడ యజ్ఞం ఉన్నప్పుడు అక్కడ ఉష్ణత వస్తుంది ఆ వేడికి తట్టుకోవాలి చెమటలు వస్తూ ఉంటాయి ఈ విధంగా చాలా క్లిష్టమైనటువంటి పని కర్మ ఇదంతా ప్రాచిత కర్మ చేయడానికి ఒకవేళ ముముక్షువు సంకోచపడినట్లయితే భయపడినట్లయితే అప్పుడు పక్షాంతరం చేత చెప్తున్నాడు ఏక భౌవికవాది శ్రమ దికి ముముక్షువుకు స్వమతమే అరుచి హోవేగి కాబట్టి ముముక్షువుకు కర్మ చేతనే మోక్షం అని చెప్పి ప్రవృత్తమైనటువంటి వానికి అరుచి ఏర్పడుతుంది ఎందుకంటే ప్రాశ్చిత కర్మలు లేసయుక్తమైనటువంటి కదా అవి చేసుకుంటూ ఉంటే చాలా శ్రమ కలుగుతుంది కదా అని ఒకవేళ తన మతం నందు అరుచి కలుగుతుంది అని చెప్పి యా అభిప్రాయసే లేదా పూర్వపక్షు యొక్క మతం ఆ ముముక్షు ప్రవృత్తుడుగాడు కర్మ లోపల అని చెప్పి ఈ అభిప్రాయం చేత ఏక భౌవికవాది అన్య సుగము ప్రకారక అయ్య అయితే క్లేశం ఉన్నదని చెప్పి ఆ కర్మలను వదులుకుంటాడేమో అని ఏకభవికవాది ఇంకా ఆ ముక్షుకు సుగమము చేసి అంటే సులభం చేసి కర్మ చేతనే మోక్షం కలిగే ఉపాయము చెప్తున్నాడు అథవా అంటూ రెండవ నంబరు నిత్య ఆరు నైమిత్తికి హీ కరే ప్రయత్న హీ కరే ఇంకా సులభం చేసి చెప్తూ ప్రయత్న కర్మలు చేయకుండా చేయకుంటే కూడా నడుస్తుంది కేవలం నిత్యనైమిత కర్మలు చేస్తూ ఉండు అయితే జో సంచిత నిషిద్ధ కర్మ అవరు సంచిత కామ్య కర్మ అది సంచితానికి శబ్దం లేదు సంచిత నిషిద్ధ కర్మ సంచిత కామ్య కర్మ సో ముముక్షుకే నాస్ హోదే హే ముక్షు యొక్క జన్మ జన్మాంతరాల్లో సంచితమైనటువంటి కామ్యకర్మలు కానీ మరి నిషిద్ధ కర్మలు కానీ అవి సహజంగా నష్టమైపోతాయి వాటి గురించి మీరు బాధపడకుండ్రి ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఈ విధంగా అంటే జైసే జ్ఞానవానికే సంచిత కర్మక నాశ్ వేదాంత మతమే అంగీకారకియాహే తైసే నిషిద్ధ కామ్యక త్యాగ కరికే నిత్యనైమిత కర్మ విషయ వర్తమానంతో ముముక్ష తాకే సంచిత కర్మక నాశేహే చూడు ఎంత సులభ ఉపాయాన్ని చెప్తున్నాడు ని చాలా విరోధం ఉన్నది ఇందులో ఏమంటే వాళ్ళు తత్వజ్ఞాన సంచితం అని చెప్పిన ప్రకారంగా తత్వజ్ఞానం చేత సంచిత కర్మలన్నీ కూడా గాలిపోతాయి ఎందుకు గాలిపోతాయనంటే అక్కడ వ్యవస్థ చేసి చెప్పింది సంచిత కర్మలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి వాటికి కూడా ఒక ఆశ్రయం ఒక గోడౌన్ ఉండాలి కదా కోటాను జన్మల నుంచి జీవుడు అన్నది కదా చేస్తున్నటువంటి కర్మలన్నీ సంచిత కర్మల యొక్క రాశి ఎక్కడ ఉంటుంది అయ్యా అని అంటే అజ్ఞానంలో ఆవరణ శక్తి విక్షేపశక్తి అనే రెండు శక్తులు ఉంటాయి కదా ఆ కర్మలన్నీ కూడా అంటే అజ్ఞానం యొక్క ఆవరణ శక్తిని ఆశ్రయించుకొని ఉంటాయి ఆ ఆవరణ శక్తి జ్ఞానం చేత నష్టమవుతుంది జ్ఞానం కలగగానే ఆవరణ శక్తి నష్టమవుతుంది విక్షేపశక్తి నాశనం కాదు అది భోగమిచ్చి తీరుతుంది జ్ఞానం చేత ఎప్పుడైతే అజ్ఞానం యొక్క ఆవరణ శక్తి నష్టమవుతుందో ఆవరణ శక్తిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి సంచిత కర్మలు కామ్యకర్మలు ఉండొచ్చు నిషిద్ధ కర్మలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు సర్వము నాశనమైపోతుంది ఈ విధంగా హిత అగ్నో తూలం ప్రోతం ప్రదూ ఏత ఏం హాస్య సర్వే పాపమాన ప్రదూ ఎంతే అని అంటూ ఒక విధంగా పేద దూధి రాశి ఉంది దూధి అంటే దారం తయారయ్యేటువంటి కపాస్ కాపుస్ అంటారు కదమ్మా ఆ దూది పేద రాశి ఉంది కానీ అందులో ఒక్క నిప్పురబడితే ఉంటుందా బాబా ఆ ద్విధ రాశి అది కాలిపోతుంది అది ఎంత పెద్ద రాశి అయినా ఉండుగాక ఒక్క నిప్పురబడితే చాలు కాలిపోతుంది అదే విధంగా జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్ కురుతే అర్జున అని చెప్పిన ప్రకారంగా క్షీయంతే చర్మాన్ని తస్మిన్ దృష్టి పరావరే చెప్పిన ప్రకారంగా జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాని పురుషుల యొక్క సంచిత కర్మలన్నీ పోతాయి అని వేదాంత సిద్ధాంతంలో చెప్పబడింది అట్లే మేము ఇక్కడ కూడా చెప్తున్నాము జన్మాంతరంలో చేసినటువంటి కామ్య నిషిధ కర్మాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఈ ముముక్షు పురుషునికి కామనా లేదు కాబట్టి అవి సహజంగా నాశనమైపోతాయి వాటి కోసం ప్రాశ్చిత కర్మలు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఈ వర్తమాన జన్మలో నిత్యనైమిత కర్మలు చేస్తూ ఉండండి ఏ కష్టం లేకుండా మీకు సహజంగా కర్మ చేత మోక్షము కలుగుతుంది అని అథవా అంటూ పక్షాంతరం చెప్పాడు ఇక మూడో నంబర్ లో ఇంకా కొద్దిగా సూటిస్తున్నాడు ఎనభై ఆరో టిఫ్ చూడండి ఇక్కడ ఎవరైనా మధ్యస్థి అనవచ్చు ఏమయ్యా సంచిత కర్మలు వాటంతటే నష్టమైపోతాయి ముమక్షకు ఇచ్చలేదు కదా అందుకని నష్టమైపోతాయని మీరు అంటూ ఉన్నారు కానీ శాస్త్రం అట్లా చెప్పలేదు కదా మీ మీమాంస శాస్త్రంలోనే ఒప్పుకోదు ఎందుకనంటే నా నాభోక్తం క్షీయతే కర్మ కల్ప కోటి శతరపి అవసరమేవ భోక్త్యం కృత కర్మ శుభాశుభం అని ఈ విధంగా శాస్త్ర విధానం ఉన్నది శాస్త్రం చెప్తూ ఉన్నది ఏమని అనంటే కల్పం కరకే భీ అజ్ఞానిక కర్మ భోగు వినా నాశ హోతా నహిడు వంద కోట్ల కల్పాలకైనా గాని అజ్ఞాని చేసినటువంటి కర్మలు భోగాన్ని ఇవ్వకుండా నాశనము కావు అంటే జ్ఞానం కలిగితే నాశనం అవుతాయి అని వేదాంతులు చెప్తారు కానీ జ్ఞానం కలగకపోతే మాత్రము అవి వంద కోట్ల కల్పాలకైనా కానీ కర్త పురుషుని చేరి వానికి భోగాన్ని ఇచ్చిన తర్వాతనే ఉపక్షీణమవుతాయి అంతవరకు అవి నష్టం ఇది శాస్త్రం చెప్తుంది కింటూ హియాజో శుభ అశుభ కర్మ సో అవస్సు భోగునే కుయోగి అవి ఫలాన్ని ఇవ్వకుండా నాశనం కావు మరే మనగా అది శుభకర్మ ఉండుగాక అశుభ కర్మ ఉండుగాక పుణ్యకర్మ ఉండుగాక పాపకర్మ ఉండుగాక ఏదైనా ఉండుగాక అది అనుభవించే తీరాలి జో భోగు వినా కర్మ కాశం అనేతో ఒకవేళ కర్మ ఫలమును ఇవ్వకుండానే భోగమును ఇవ్వకుండానే భోగం అంటే దేనికంటారు సుఖదుఖ అన్యతర సాక్షాత్కారా భోగ ఉచతే సుఖము గాని దుఃఖము గాని ఈ రెండిట్లో ఏ ఒక్కటైనా అంటే పుణ్యం చేస్తే సుఖం కలుగుతుంది పాపం చేస్తే దుఃఖం కలుగుతుంది ఏ ప్రకారంగా అయినా అది అనుభవించుట అనేది భోగం అనబడుతుంది జో భోగ వినా కరము క నాతో అది భోగాన్ని ఇవ్వకుండానే ఫలాన్ని ఇవ్వకుండానే అంటే సుఖ దుఃఖాలను ఇవ్వకుండానే నష్టమైపోతుంది అని ఒకవేళ ఉక్త శాస్త్ర రచనక విరోధు హోవేగా ఈ నాభుక్తం క్షీయతే కర్మ అనేటువంటి శాస్త్రమునకు విరోధమవుతుంది శాస్త్రమునకు వ్యర్థత దోషం వస్తుంది లేదా శాస్త్రమునకు వ్యాకోపం వస్తుంది ఇప్పుడు కర్మ ఫలాన్ని ఇవ్వకుండానే నాశనం చెప్పినట్లయితే ఈ శాస్త్రానికి విరోధం ఏర్పడుతుంది తాకే నివారణార్థం ఆ శాస్త్రానికి విరోధం ఏర్పడుతుంది అని చెప్పి మరి ఏం చేయాలి ఫలాన్ని అయితే ఇచ్చి తీరుతే కర్మలు ఒప్పుకోవాలి కర్మ చేయకు కేవలం నిత్య నమ్మితే కర్మలు చేసుకుంటూ పో ప్రయత్తే కర్మలు చేయాల్సిన అవసరం లేదని అంటే మరి శాస్త్రానికి విరోధం అది ఫలాన్ని ఇచ్చి చెప్తుంది శాస్త్రము అప్పుడు కొద్దిగా దాన్ని సవరించి మూడో నంబర్లో చెప్తూ ఉన్నాడు అనమాట అన్యపక్షిక ఆ దోషాన్ని ఆ శంకను కోసము వేరే పక్షాన్ని స్వీకరించి చెప్తూ ఉన్నాడు ఏమని అంటే అథవా అంటూ మూడో నంబరు సంచితు సో సారే మిలికే ఏక జన్మక ఆరంభ కరేహ ఏక కదా భవం అంటే జన్మ ఏకమంటే ఒకటి ఒక్క జన్మను ఇచ్చి కర్మ నాశనం అయిపోతుంది అని చెప్తూ జన్మాంతరాల్లో చేయబడినటువంటి కామ్యానిషిద్ధ కర్మలు ఏవైతే ఫలాన్ని ఇవ్వకుండా నాశనము కావు అని శాస్త్రం చెప్పింది కదా ఆ శాస్త్రానికి వ్యవస్థ చేస్తూ ఏమంటాడంటే ఎన్ని జన్మల లోపల నుంచి చేస్తున్నటువంటి కామ్య నిషిద్ధ కర్మలు ఉన్నా కూడా అన్ని కర్మలు కలిసి ఒక్క జన్మనిచ్చి ఉపక్షీణం అయిపోతాయి అన్ని కర్మలు కల్ప కోటి చెప్పుకున్నాం కదా ఎన్ని కల్పాల నుంచి చేసిన కర్మలైనా సరే ఒక్క జన్మనిచ్చి ఆ కర్మలన్నీ కూడా ఉపక్షీణం అయిపోతాయి అయితే ముముక్షుకు ఏక జన్మ అవరు ముముక్ష జన్మాంతరాల్లో చేసినటువంటి కాంబినేషన్ కర్మలు ఉన్నాయో అవి ఒక్క జన్మను మాత్రం ఇచ్చి ఉపక్షీణం అయిపోతాయి అందుకని ముముక్షు ఒక్క జన్మకు రావాల్సి ఉంటుంది ఒక్క జన్మ తీసుకొని ఆ జన్మ లోపల అని ఈ విధంగా చెప్తే మల్లోకాయన ఏమయ్యా వందల కులది వేల కులది కలపాలలో చేసినటువంటి జన్మ జన్మాలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్క జన్మనిచ్చి ఎట్లా నష్టమైపోతాయ్యా ఎంతో పాపరశ ఉంది ఎన్నో కర్మలు ఉన్నాయి అవి ఒక్క జన్మతోనే అవి నష్టమవుతాయా అట్లా కావు అని ఈ విధంగా శంక చేస్తే అథవా అని అంటూ ఎనభై అనంత విలక్షణ జన్మంకే కారణం అనంత కర్మనక ఫల్ ఏక జన్మ విషయ సంభవనహి ఏ విధంగా శంకాకారుడు అంటాడు అనంతమైనటువంటి జన్మల్లో చేసినటువంటి ఒక్కొక్క కర్మ విలక్షణమైనటువంటి కర్మ ఒక కర్మకు ఒక కర్మకు సదృశ్యం ఉండదు విలక్షణమైనటువంటి కర్మలు చేశాడు మరి అనంత కర్మలు చేశాడు అనంత జన్మల నుండి ఒక్క జన్మలో ఆ అనంత కర్మలు అనేట్లా ఉపక్షీణమైపోతాయ్యా ఫలాన్ని ఇవ్వకుండా అని ఒకవేళ శంక చేసినట్లయితే ఆ శంకాకేళి అన్యపక్షికయ్యా ఈ శంఖ నివారణార్థం ఇంకో పక్షాన్ని స్వీకరించి నాలుగో పక్షం చెప్తూ ఉన్నాడు యోగి కే కాయ వ్యూహికి న్యాయి ఏకి హి కాల విశే సారే సంచిత అనంత శరీరానికి ఆరంభ కరేహ ఏ విధంగా యోగి పురుషుడు ఒక్కసారే అనేక శరీరాలను కల్పించుకొని ఏ విధంగా కర్దము ప్రజాపతి దగ్గరికి సౌభరి ఋషి వెళ్ళి అతడు ఆ కర్ధం ప్రజాపతి యొక్క యాభై మంది కుమార్తెలను కాయ వ్యూహం చేత అంటే తాను ఒక్కడే యాభై మంది పురుషులుగా మారి ఆ కర్ధం ప్రజాపతి యొక్క యాభై మందిని పుత్రికలను పెళ్లి ఒక్కడే ఒక్కనికి యాభై మందిని పెళ్లి చేసుకునేది సంభవం అంటే యాభై మంది పురుషులుగా అయినాడు అతడు ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క పురుషుడు కాయ వ్యూహం అంటారు అంటే అనేక శరీరాలను ధారణ చేసుకుంటాడు యోగి యోగ సామర్థ్యం చేత అట్లే ఇక్కడ కూడా అనంత కల్పకోటి కోటి జన్మల నుంచి చేసినటువంటి సంచత నిషిద్ధ కర్మలన్నీ ఒక్క జన్మలో ఫలాన్ని ఇచ్చి కాకపోతే ఒకే కాలంలో ఈ పురుషునికి అనేక శరీరాలను ప్రాప్తం చేస్తుంది ఒకే కాలంలో అనేక జన్మలనిచ్చి అనేక జన్మల్లో చేసినటువంటి సంచత నిషిద్ధ కర్మలన్నీ కూడా ఫలాన్ని ఇచ్చి ఉపక్షీణమైపోతాయి అంటాడు తినితే ముముక్షు ఉత్తర జన్మ విషయ సర్వకాఫాలు భోగు లేవే అందుకని ఆ కర్మలను అనుభవించడానికి ఉత్తర జన్మ అనేక శరీరాలను ధారణ చేసుకొని ఆ కర్మలన్నీ అనుభవిస్తాడు అప్పుడు ఆ కర్మలన్నీ నాశనమైపోతాయి ఆ ఉత్తర జన్మలు అంటే తర్వాత జన్మలో అతడు ఆ అనేక శరీరాలను ధారణ చేసుకుని అనేక కర్మలను అనుభవించిన తర్వాత అప్పుడు అతనికి మోక్షం కలుగుతుంది అని ఈ విధంగా వ్యవస్థ చేశాడు అతవ नित्यवर नैमित कर्म के, के अष्ठानते जो क्लेश होवे सो जन्मात निषिद कर्म का फल इंको रक व्यवस्था और जन्म तीस अवसर ले जन्म लैमित कर्म चुनाव कर्म अद्ले युक्त उ कर्मच् अत क्लेश दुखम कल आखम चेत పూర్వ జన్మల్లో చేసినటువంటి ఏవైతే సంచిత నిషిద్ధ కర్మలు ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలమే అని అనుకో అంటే గత జన్మల్లో చేసినటువంటి నిషిద్ధ కర్మలు ఈ జన్మల్లో వర్తమాన శరీరంలో నిత్యనయమిత కర్మలు చేస్తున్నప్పుడు కలిగేటువంటి దుఃఖాన్ని ఇచ్చి అవి కృతార్థమైపోతున్నాయి ఈ క్లేశము పూర్వజన్మల్లో చేసినటువంటి నిషిద్ధ కర్మల యొక్క ఫలం అనుకోండి కాబట్టి ఆ నిషిద్ధ కర్మలు ఫలం ఇచ్చి అవి ఉపక్షీణం అయిపోతున్నాయని తెలుసుకోండి అదే జన్మాంతరక సంచిత నిషిద్ధ అవరు జన్మక ఆరంభకరేనాయి పూర్వజన్మల్లో చేసినటువంటి సంచిత నిషిద్ధ కర్మలు పాపకర్మలు ఏవైతే ఉంటాయో అవి ఈ వర్తమాన జన్మలో చేసినటువంటి నిత్యనైమిత కర్మాలు చేస్తున్నప్పుడు కలిగేటువంటి క్లేశము ద్వారా అంటే ఆ క్లేశమే ఆ నిషిద్ధ కర్మల యొక్క ఫలము అనుకొని క్లేశమును ఇచ్చి దుఃఖాన్ని ఇచ్చి ఉపక్షీణం కాబట్టి అవి మళ్ళీ పునర్జన్మకు హేతువులు కావు క్లేశము ఇచ్చి ఈ దుఃఖాన్ని ఇచ్చి ఫలాన్ని ఇచ్చి నష్టమైపోతాయి మళ్ళీ జన్మకు అవి కారణములు కావు జన్మక ఆరంభకరీని పునర్జన్మకు హేతువులు కావు ఇక కామ్యకర్మల యొక్క సంగతి ఏంది జన్మాంతరాల్లో చేసినటువంటి కామ్య కర్మాలు ఉన్నాయే మటి వాటి సంగతి ఏంది అనంటే కామ్యుజో సంచితహే జన్మాంతరాల్లో చేసినటువంటి కామ్యకర్మాలు ఏవైతే ఉన్నాయో సో ఏక జన్మ అథవా ఏక కాలమే అనంత శరీరానికి ఆరంభ కరేహ ఆ కామ్య కర్మలు మాత్రం ఎందుకంటే నా భుక్తం క్షీయతే కర్మ అని చెప్పారు కదా కోసం వ్యవస్థ చేస్తున్నాడు ఏమని అంటే అవి ఒక్క జన్మను లేదా ఒకే కాలం అనేక శరీరాలను ఇచ్చి అవి ఉపక్షిణమైపోతాయి పెద్ద జన్మలో చేసుకున్నటువంటి సంచిత కామ్య కర్మలు అయితే ముముక్షువుకు ఉత్తర జన్మ విషయ దుఃఖక లేసు నహి అయితే ముముక్షువుకు వచ్చే జన్మలో అతనికి దుఃఖం అంటూ లేసం మాత్రం కూడా ఉండదు ఎందుకంటే ఈ జన్మ లోపలనే నిత్యనైమితిక కర్మలు చేస్తున్నప్పుడు ఈ పూర్వజన్మల్లో చేసినటువంటి నిషిద్ధ కర్మలు అంటే పాప కర్మలు దుఃఖాన్నిచ్చి క్లేశం ఇచ్చి అవి ఇప్పుడే ఉపక్షీణం అయిపోయాయి మళ్ళా భావి జన్మ లోపల అవి దుఃఖాన్ని ఇచ్చినందుకు సమర్థములు కావు అవి ఇక సంచిత కర్మలు లోపల కామ్య కర్మలున్నాయో అవి మాత్రం ఒక్క జన్మనిస్తాయి ఆ మరు జన్మలో ఉత్తర జన్మ లోపల అతనికి దుఃఖం అనేది లేచ మాత్రం ఉండదు కేవల సుఖు హోవే అది ఉత్తర జన్మలో కేవల సుఖము మాత్రమే ఇస్తాయి కాయితే జన్మాంతరకే సంచిత జో విహిత కర్మ హై తింతే శరీర్ హువా హై అవరు సంచిత జో నిషిద్ధ సో నిత్య నిమిత్తకే అనుష్ఠానికే క్లేస్తే పూర్వజన్మ విషయ భోగి లియే పూర్వజన్మలోనే అతడు జన్మాంతరాలు చేసినటువంటి నిత్యాన్ని ఏమైతే కర్మలు చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఏదైతే దుఃఖం ఉన్నదో ఆ దుఃఖం ద్వారా ఆ నిషిద్ధ కర్మలన్నీ కూడా ఆ దుఃఖమునిచ్చి ఉపక్షిణమైపోయాయి ఇప్పుడు ఉత్తర జన్మల లోపల నిషిద్ధ కర్మల యొక్క ఫలం ఇవ్వవు ఇక సంచేత కర్మల లోపల ఏదైతే కామ్య కర్మలు అవి ఒక జన్మనిచ్చి సుఖము సుఖమును మాత్రమే ఇచ్చి అవి ఉపక్షణమైపోతాయి ఇక మళ్ళీ ఇక మళ్ళీ జన్మించుటకు ఏ కర్మలు లేవు అందుకని కర్మ చేత మోక్షం విసిరీ తీసే ప్రాచిత్తిస్తే విన కేవలం నిత్య అవునైమిత్ కర్మకే అనుష్ఠానితే మోక్ష అవే అందుకని ప్రాయచ్చిత్తం చేసుకోకుండానే నిత్య నైమిత్క కర్మలు అనుష్ఠానం చేసినట్లయితే ఈ మోమోక్ష పురుషునికి మోక్షం కలుగుతుంది నైమిత్తిక కర్మకే సమయ అంటే శ్రాద్ధ గ్రహణాది నిమిత్తాలు వచ్చినప్పుడు నిమిత్త కర్మలు చేయాలి అను నిత్య కర్మలు సంతత అనుష్ఠానకరే నిత్య కర్మలు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి మతకు శాస్త్రమే ఏక భవికవాదు కయ్యా ఈ మతానికి శాస్త్రంలో ఏక భవికవాదం అంట అంటే ఒక్క జన్మని ఇచ్చి సకల కర్మలన్నీ కూడా నష్టమైపోతాయి అందుకని పునర్జన్మ ఉండదు కాబట్టి మోక్షము కర్మ చేత సిద్ధిస్తుంది మోక్షార్థీన ప్రవర్తే త్రకామ్య నిషిద్ధోహో నిత్య నైమిత్తికే కురియా ప్రత్యవాయ జిహాస అని అంటూ శాస్త్రం చెప్తుంది మోక్షార్థి అంటే ముముక్ష అయినటువంటి వాడు కామ్య యోహో అన్న ప్రవర్త కామ్య కర్మలు చేయకూడదు నిషిద్ధ కర్మలు చేయకూడదు మరి నిత్య నైమిత్తికే కురియా నిత్య నైమితిక కర్మలు ని నిమిత్తాన్ని అనుసరించి నైమిత్తికర్మలు చేయాలి ఇంకా ప్రతినిత్యము నిత్య కర్మలు చేస్తూ ఉండాలి ఎందుకు ప్రత్యవయ జిహాశయ అంటే ప్రత్యవయ దోషం పాప దోషం రాకుండా నిరోధించడానికి నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి ఇక కామ్య నిషిద్ద కర్మలు చేయకుండా ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే అతనికి కర్మచైతనే మోక్షం కలుగుతుంది జ్ఞానం యొక్క అపేక్ష ఏమీ లేదు అని ఈ విధంగా ఏకభవికవాది మత అనుసారంగా కర్మచైతనే మోక్షము అని తన అభిప్రాయాన్ని తన మతాన్ని ప్రతిపాదిస్తూ వచ్చాడు సరే మిగతా విషయం రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం తో సహనా సహనోనత్ సహ వీర్యం కరవావహై తేజస్వినధేతమస్సు మా విద్విషావహై ఓ శా తిశా తిశా